మంచి వైరాగ్యం ఉండేటువంటి రోజుల్లో నేను చెప్పేది ఇది డెబ్బై రెండు డెబ్బై మూడు ఆ ప్రాంతంలో రాసింది అది థర్టీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఎందుకు మీకు ఆ క్యాసెట్లోకి రాలేదంటే అసలు అది లేదు ఆ పాట తర్వాతగా వాళ్ళు ఖమ్మం సత్సంగంలో ఉండేది ఆమెకి నేను ఫోన్ చేసి చెప్పాను నీదిగా పలానే సాంగ్ ఉండాలంటే అప్పట్లో వాళ్ళు రాసుకునేవాళ్ళు అని అంటే ఉంది స్వామీజీ అంటే తొందరగా పంపించే ఎవరైనా మనిషి పంపించారు అప్పటికి రికార్డ్ అయిపోయింది ఏది ఆ క్యాసెట్ చంద్రమామి రావే కాబట్టి నెక్స్ట్ వస్తుంది మీకు పన్నెండవ క్యాసెట్ దాంట్లో పాడతా అర్థమవుతుంది కాబట్టి అప్పట్లో నాకు ఆలోచనలు ఉండేటివి ఏదో మనం చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్నాం ఇలా ఉన్నాం ఎలా ఉన్నాం మన జీవితం ఎలా అవుతుందో ఎందుకంటే రాముడు ఎట్లయ్యాడు కృష్ణుడు ఎట్లయ్యాడు అని అప్పట్లో కాబట్టి ఎవరి గతి ఎటువన్నదో ఎగసి ఎగసి పడుట కానీ విధిని దాటన ఎవరి తరం అనుభవింపదగదు ఇలాలో హరిహరాదులైన గానీ వాళ్లే అటువంటి వాళ్ళు రమణ మహర్షి అనుభవించి వెళ్ళాడు రామకృష్ణ పరమశి అనుభవించి వెళ్ళాడు ప్రారంధానుభవం ఇదంతా కూడాను కాబట్టి ఈరోజు సుఖంగా ఉన్నామని ఎగిసి పడితే కాదు రెండవ రోజులో మొత్తం శని అంతా మొత్తం మారిపోద్ది ఒక్క క్షణంలో జీవితం తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది గనక ఎప్పుడు కూడాను ఇది వేదాంత నిండి మహా దుందుభ్యాయ ఇది తెలుసుకుంటూ పోవాలి అది ఫస్ట్ దుందుభ్యాయ చ ఆ ఏదైతే మ్రోగిస్తూ ఉందో ఆ దండం సరేనా అది కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి దీన్ని తెలుసుకుంటూ పోవాలి నెక్స్ట్ అంటే వేదం ప్లేస్ మనల్ని మేలుకొల్పడం ఒకటి ఉత్తిష్ట ఉత్తిష్టత జాగ్రత్త మేలుకొలపడం ఒకటి ఆ మేలుకొలిపేది వేదం కాదు అదే సౌండ్ ఇచ్చేది మన దగ్గర ఉండేటువంటి హృదయంలో ఏ జ్ఞానం అయితే ఉందో అది దుంధుమి స్వరూపం వాక్కులో ఏదైతే వస్తు అది శబ్దం గనక ఆ దండంతో కొట్టడం ఈ రెండు కూడాను జ్ఞానము జ్ఞానాన్ని పెంచేటువంటి వాక్కు ఈ రెండు కూడా భగవత్ స్వరూపమే ఈ రెండు కూడాను భగవత్ స్వరూపం వేద జ్ఞానం గనక నెక్స్ట్ నమోదు ప్ర మృషాయచ ఇక్కడి నుంచి యుద్ధం ఇక్కడి నుంచి యుద్ధం అంటే జీవితాన్ని ఈ అనువాకంలో ఒక యుద్ధంతో పోలుసుకుంటూ వస్తాడు ఎందుకో తెలుసా యుద్ధం బ్రతుకుకు అర్థం లాంటిది సమరం జీవన సమరమేది ఎందుక పోరాటం అసలు పోరాటమే జీవికి ఊపిరి అసలు పోరాడితేనే దొరికింది ఊపిరి ఇది ఇంకా తల్లి గర్భంలో నుంచి పోరాడి కొట్టుకొని కొట్టుకొని కొట్టుకొని కొట్టుకొని ఆ ప్రసతి వాయువులు నడుచుకుంటూ వచ్చామే అక్కడే పోరాటం స్టార్ట్ అయిపోయింది కాబట్టి యుద్ధం కాబట్టి ఈ యుద్దంలో మనం నెగ్గాలి అంటే మనల్ని నడిపించేవాడెవడో మంచి ధైర్యవంతుడు ఉండాలి కానీ ఉత్తర కుమారుడు అయితే లాభం లేదు సరేనా అటువంటి ధైర్యశాలి యుద్ధంలో ధైర్యం కలిగినటువంటి వాడు దృష్ణవే అదేడా ధైర్యవంతుడు పరమాత్మ పరమేశ్వరుడు అంతేకాకుండా ప్రమృషాయ చ ప్రమృషాయ అంటే విశ్లేషిస్తూ పోయేటువంటి వాడు ఇది చూడండి తమాషా కాబట్టి యుద్ధంలో మనం ఏదైనా సాధించాలి ఇలా సాధించాలి అనుకున్నప్పుడు ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని మనకివ్వడానికి పరమేశ్వరుడు వెనక్కుండాడు అంతేకాదు యుద్ధాన్ని విశ్లేషిస్తూ పోతాడట అంటే ఇప్పుడు ఎవరి మీద మనం గెలవాలనుకోండి ఆ ఎదురుగా ఎవడైతే శత్రు సైన్యం ఉందో ఆ శత్రు సైన్యం యొక్క స్థాయి ఎంత ఆయనకి రథ గజ త్వరగా పదాదులు ఎంత ఉండయి ఎవరెవరు ఎంతంత గట్టివాళ్ళు ఉండాలక్కడ వారి దగ్గర ఏమేమి బాంబులున్నాయి ఆటం బాంబులు ఎన్ని ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయి పవర్ఫుల్ మెస్సైల్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తెలుస్తూ ఉండాలి ఎందుకని మన దగ్గర మాత్రం అవన్నీ ఉండాలి మిగతా వాళ్ళు మాత్రం డిస్ట్రాయ్ చేసుకోవాలి అది అమెరికా నీతి అర్థమవుతుంది శాంతి కావాలనుకునేవాడి నీ దగ్గర కూడా లేకుండా ఉండాలి సరేనా కాబట్టి ఇదొక యుద్ద నైపుణ్యం ఇది కనుక ఇది విశ్లేషణ విశ్లేషణ కాబట్టివన సమరంలో యుద్ధంలో ఎవడైనా ఓడిపోవచ్చు కాబట్టి ఇది కూడా జీవన సమరం సమ్మర నదిలో మమకార జలము ఆ సమ్మర మంచిది జ్ఞాపర నదిలో మమకార జలము ఎవరినైనా సత్యము ఎంత ఈదిన తెలియదు తీరము ముందు వెనుకారము సం్రామము తెగిన ప్రేగు అనుబంధము జీవుల ఆరాటము జీవన పోరాటము ఇది జీవన పోరాటం ఇది యుద్ధం కాబట్టి యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియ అది తెలియడం లేదు యుద్ధం వరక సరేనా ఈ పరిలో యుద్ధంలో ఈ జీవన సమరంలో మనం నెగ్గుతామో లేదో నెగ్గుతాం ఎప్పుడు ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుని జ్ఞానంతోనే మనం ఈ సమర నదిని దాటాలి ఆయన ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు కామక్రోధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వీళ్ళంత శత్రువులు ఈ శత్రువుని ఎదుర్కోవాలి వీళ్ళని సంహరించాలి ఆ తర్వాత తీరాన్ని చేరాలి అందువల్ల పరమేశ్వరుడు ధైర్యంగా మన వెనక ఉండి మనల్ని నడిపించడమే కాకుండా యుద్ధంలో విజయాన్ని మనకు సాధించి పెట్టడమే కాకుండా యుద్దానికి ముందే విశ్లేషణ చేస్తూ ఉంటాడట అదే ప్రమృషాయచ మృషాయచ ప్రమృషాయచ ప్రముఖంగా విశ్లేషిస్తూ పోతాడు దాన్ని పరామర్శిస్తూ పోతాడు ఎందుకని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి ఇదేంటండి ఇది ఎక్కడ చేస్తా ఉన్నాడు శాస్త్ర రూపంలో ఉండే వివేకం అంతా ఈ విశ్లేషణ సూపంలో వేదం ఏదైతే జ్ఞానాన్ని ఇస్తూ విశ్లేషిస్తూ పోతుందో అదంతా కూడాను పరమాత్మ చేస్తున్నటువంటి విశ్లేషణది ఎందుకని పరమేశ్వరుడు పరమేశ్వరుడు సంబంధించిన జ్ఞానము రెండు వేరు కాదు గనక వేదములో ఉండేటువంటి వేదనారాయణుడు వేదవేద్యుడు ఆద్య పురుషుడైనటువంటి పరమశివుడు ఆయన యొక్క జ్ఞానము రెండు ఒకటే గనక విను జిరగనటువంటి వాడు అంత ధైర్యవంతుడు దాంతో పాటుగా మనల్ని దీన్ని దాటించడం కోసంగా శాస్త్ర రూపంలో అంత విశ్లేషిస్తూ పోయేటువంటి వాడు ఇప్పుడు సమర నదిని దాటచ్చు మనం మోహార్నవం హత్వా మోహార్ణవం హిరాక్షన్ రాగద్వేషాది రాక్షసన్ యోగి శాంత సమాయుక్త ఆత్మా రామో విరాజతే శంకర ఇట్లా దాటాల ఈ సమరనదిని దాటే పద్ధతి ఎట్లా తీర్త్వా మోహార్ణవం హగద్వేషి రాక్షసాన్ చూడండి తమాషా అనుకోకుండా ఈరోజు బ్యూటిఫుల్ గా కారలేట్ అవుతా ఉంది రామాయణ తీర్త్వా దాటి దేన్ని మోహార్ణవం తీర్త్వాణవం ఈ మోహం అనేటువంటి సముద్రాన్ని ఈ సంసార సముద్రాన్ని దాటి మనం దాటాన మోహం అంటే సత్యం అసత్యంగా అసత్యం సత్యంగా కనపడేది మోహం ఇన్ సచ్యువేషన్ దాటిన తర్వాత ఏం చేయాలి అంటే వధించడంపడం ఎవరిని రాగద్వేషాది రాక్షస రాముడు చేసింది ఇదే మొదట ఏం చేశాడు సముద్రాన్ని దాటాడు దాటాడా లేదా వారది గడి సముద్రాన్ని దాటాడు తీర్ మోహర్ణవం ఆడిపోయిన తర్వాత రావణుణ్ణి కుంభకర్ణ రావణాదు వధించాడు వాళ్ళే రాగద్వేషాలు వాళ్ళిద్దరి వధించాడు అయిపోయింది ఆ తరువాత యోగీ కలయిక ఏంటో తెలుసా శాంతి సమాయుక్త శాంతి సీతాదేవి ఆవిడతో కలిసి ఆత్మారామో విరాజతే కాబట్టి అయోధ్యలో అయోధ్య యుద్ధం లేనిటువంటి చోటు అయోధ్య ఎక్కడైతే యుద్ధం లేదో ఎక్కడైతే ద్వంద్వ పోరాటాలు లేవు ఎక్కడ రాగద్వేషాలు లేవు సత్యానికి అసత్యానికి సంఘర్షణ ఎక్కడ లేదు న్యాయానికి అన్యాయానికి సంఘర్షణ ఎక్కడ లేదు ధర్మానికి అధర్మానికి సంఘర్షణ ఎక్కడ లేదు ఎక్కడైతే పరమ పవిత్రంగా ఉందో అది అయోధ్య అయోధ్య అంటే హృదయం ఈ హృదయంలో సీతమ్మ వారితో కలిసి మనస్సుతో కలిసి ఉన్నాడు ఎందుకో తెలుసా మోహాన్ని దాటేశాడు రాగద్వేషాది రాక్షసుల్ని సంహరించాడు ఇది రామాయణం కేంద్ర విషయం తీర్త్వాణవం హగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్త శాంతితో కలిసినటువంటి వాడే ఆత్మ రామో విరాజతే ఇది రామాయణం మనం చేయాల్సింది కూడా అదే ఈ సంసార సాగరాన్ని మనం దాటాలి దాటితే హృదయంలో రాముడే ఉంటాడు ఈ ఆత్మ సామ్రాజ్యం ఇది అయోధ్య మన హృదయం ఇక్కడ రాముడు ఎప్పుడు అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు అంతవరకు ఉండాల ఇదేమైందా ఇదేమైందాబదిగేమవు ఈ చీకట్లుంటాయి ఇది గనక జరిగిందంటే శాంతి రాముడు దిగుతుంటాడు ఎట్లా ఊరికే తిరగడు ఆడుతూ ఉంటాడు ఆటను చూస్తే ఆనందం అందుకని ఆట శాంతిదేహ సుత సహచారీ శాంతి విదేహ సుతా సహచారీ దహారాయోధ్యా నగర విహారీ కెళతి మమ హృదయే రామ కేమహృదయే నా హృదయం రాముడు ఆడుతూ ఉన్నాడు క్రీడిస్తూ ఉండాడు ఇద్దరు భార్యలతో కలిసి రాముడు అండి ఏక పత్నివృతుడు సార్ ఏమి కృష్ణుడా ఆయనకి కూడా ఉన్నారు ఇద్దరు ఎవరు శాంతి వైదేహి విదేహరాజకుమార్తె సీతమ్మ ఆమెకు భార్య శాంతి అనే భార్య మనశ్శాంతి మనకు లేంది శాంతి విదేహసుత సహచారి దహరాధ్యా అయోధ్య నగర విహారి ఏమిటా అయోధ్య దహరా హృదయం హృదయాకాశం కాబట్టి హృదయం అనేటువంటి అయోధ్యలో ఎప్పుడు ఆ శాంతి అనేటువంటి భార్యతో ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడు రాముడు ఆ రాముడు నీవే కావాలి నీవే నీ హృదయన్నే అయోధ్యగా మార్చాలి అయోధ్యగా మారాలంటే రాగద్వేషాది రాక్షసులను సంహరించాలి కాబట్టి ఆ రోజు రాముడు ఎట్లాగైతే రావణుణ్ణి కుంభకర్ణుడిని సంహరించాడో మనం కూడా మనలో ఉండేటువంటి రాగద్వేషాల్ని సమూలంగా నరసింపజేసుకోవాలి మోహ సముద్రాన్ని దాటాలి శాంతియుతలమై ఆత్మనీయవాత్మన తిష్ట ఆనందంగా ఉండాలి ఇది కబట్టి ఈ జీవన సమరమంతా అంతా కూడాను ఆయన వల్లనే జరుగుతుంది ధైర్యాన్నిస్తూ మనం నడిపించడానికి పరమేశ్వరుడు ఉండాడు అంతేకాకుండా ఎదుటి సైన్యాన్ని గురించి విశ్లేషించే శక్తి కలిగినటువంటి వాడు ఎట్లా శాస్త్రం ద్వారా నెక్స్ట్ నమోదూతాయ ప్ర ఇన్సిడెంట్స్ అనుకోని నేను దైవకృప శ్రీరామనవమి రుద్రం నడుస్తా ఉంది రామాయణం పోతా ఉంది చూడండి ఈ అనువాహం కాకుండా ఇంకొక అనువాహం ఏంటో నా దీదు కాబట్టి తూతాయచ దూత అయినటువంటి వాడు చెప్పండి ఆయన పేరేంటో ఎవరు చెప్పారు మీకు అంతే తూతాయ కాబట్టి దూత రూపంలో ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు హితాయ ప్రాయచ ప్రకర్షణ మనకు చక్కగా క్షేమం మనకు మేలు కోరుకునేటువంటి వాడు మనకు రక్షణ కల్పించేటట్టుగా ఎప్పుడు హితం కోరుకునేటువంటి వాడు కాబట్టి ప్రహితాయ చూత రూపంలో ఉండేవాడు దూత కాబట్టి అక్కడ కూడాను రామాయణంలో ఎట్లాగైతే ఆంజనేయ స్వామి దూత కదా రామదూతోహం అని చెప్పాడు అది తమాషా అయ్యా ఎవరయ్యా నువ్వు వానరోహం మహాభాగే భాగే కట్ట చెప్పాడు వానరోహం నువ్వెవరంటే ఏం చెప్తాం మనం మన పేరు చెప్పి పక్కన తోకలు కూడా చెప్తాం ఐఎమ్ సో అండ్ సో ఎంఏ బీఈడి అది ఎవరు అడగలేదు నువ్వు ఎక్కడ చూసి రాసావు అని నేను అడిగాను నిన్ను నువ్వు ఎక్కడ చూసి రాసి సర్టిఫికేట్ తెచ్చుకున్నావో నేను అడిగాను నువ్వు ఎవరైనా అడిగితే నీ పలానంటే సరిపోద్ది మనవాడి చెప్పం నేను ఐఎమ్ సో అండ్ సో ఎమ్మెల్యే తర్వాత కిరసనాయులు కిరసనాయ సబ్జెక్ట్ ఇప్పుడు కాబట్టి నువ్వెవరయ్యా కత్వం ఎవరు వానరా ఇంత బాగుండవు అందంగా ఉండవు ఇట్లా మాట్లాడుతున్నావు ఏం చెయ్యాలా అమ్మా నన్ను ఆంజనేయుడు అంటాడు అని కదా దూత దూత అందువల్ల వానరోహం మహాభాగే అహం వానరహ నేను ఒక కోతి నమ్మ సామాన్యమైనటువంటి కోతి అది ఆంజనేయ చూడండి ఆ నమ్రత ఇంత జ్ఞానం కలిగిన వాడు నవ వ్యాకరణ విశారద తొమ్మిది వ్యాకరణాల్లో దిట్ట ఎంత ఉందో ఆయన జీవితం ఎంత నమ్రత చూడండి భూమికి అడ్డం గాలికి అడ్డం భూమికి బరువుకుంటారు చూడండి వాళ్ళని బట్టలేం ఏమి పొట్టబడిచే పేగులు ఏమి ఉండదు ఏమి ఉండదు భూమికి భారం గాలి కడ్డా అర్థమవుతుంటే కాని ఆయన చూడండి ఎట్లా ఉండదు దూతో రామస్య చూసారా దూతో రామస్య తీ మత రామస్య బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు అయినటువంటి రాముడికి నేను దూతనమ్మా దూతో రామస్యతీ మత వానరోహం మహాభాగీ అమ్మ మహాభాగ్యే ఒక లక్ష్మీదేవిలా కనపడుతున్నావు తరే నమస్కారం నేను ఎవరినో కాదు నేను సామాన్యమైనటువంటి కోతిని అప్పుడే అనుకుంటుందంట సీతమ్మ ఇతను సామాన్యుడు కాదే ఇంత రామకథ చెప్పి చెట్టు మీద కూర్చొని అత్యద్భుతంగా రామకథను గానం చేసినవాడు నేను సామాన్యమైనటువంటి కోతిని అంటున్నాడంటే ఇతను సామాన్యుడు మాత్రం కానే కాదనేది సీతమ్మ వచ్చేసిన నిర్ణయానికి అది అన్నమ్రత తర్వాత ఏ విధంగా వెళ్ళాడు అసలు ఎట్లా చెప్పాడు చూసాడు దూత లక్షణం ఇది నేరుగా పోయి నేను రాముడు పంపిస్తూ వచ్చానని ఉంటే ఇంక మొక్కం చూడదు సీతమ్మ ఎందుకో తెలుసా ఇటువంటి చాలా చూసింది అప్పటికి వాడు రావణాసురుడు ఎన్ని రూపాల్లో వచ్చాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం ఓసారి కాంగ్రెస్గా వచ్చాడు ఓసారి కమ్యూనిస్టుగా వచ్చాడు ఓసారి తెలుగుదేశంగా వచ్చాడు ఓసారి టిఆర్ఎస్గా వచ్చాడు అన్ని తెలుసా వారే ఆయన కొంపలు మొత్తాడు ఏ రూపంలో వచ్చినా వాడే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సీతమ్మ దగ్గరకు రాణించే ప్రశ్న లేదా అతన్ని అందువల్ల ఏం చేశాడు తెలుసా ఇప్పటికి ఇన్ని మళ్ళీ నేను ఇంకొక వేషం వేసుకుని పోతే ఏ రూపంలో వచ్చిన రాక్షసుడే ఎవరు రావణాసురుడే తెలుసుకుంటది గనక మొదలు పెట్టేటట్ల అది అది దూత లక్షణం ఇది జ్ఞానం అందుకని ఏం చేశాడు తెలుసా మొదలు పెట్టి దశరథ మహారాజు ఒక ఆయన ఉన్నాడు ఇది ఆవిడ ఎవరిక్కడని ఆ చెట్టు ఆ చెట్టు మీద ఎక్కి చిన్న చిన్న వానరుడు చాలా ముచ్చటగా ముద్దుగా ఉన్నాడట వాల్మీకి వర్ణిస్తాడు చూసి చూసి చూసి వాల్మీకి అసలు తృప్తి తేరలేదు అలా కూర్చొని ఆ చెట్టు మీద ఆకుల మధ్యలో అది కూడా అందుకని బాగా చూడాల్సి వచ్చిందే ఎవరు కనపడ్డా లేదంటే ఆకులు ఇట్లా గాలి కదిరినప్పుడు అట్ట కొద్ది కనపడుతున్నాడు అంత సింధూరం అది ఇది సో అక్కడి నుంచి రామకథ చెబుతూ ఉంటే ఆ మహానుభావుడు రామకథ గానం చేస్తూ ఉంటే పరవశించిపోయిందట సీతం ఓ ఇతను రాక్షసుడు కాదు ఎందుకో తెలుసా రాక్షసుడు రామకథని ఇంతగా గానం చేసే ప్రశ్నే లేదు ఒకవేళ వాడు గానం చేయాలనుకున్నా రామ రామ రామ రామ్ అంటాడే వాడికి గొంతు ఉండదు ఏముండదు అది దానికోసం పుడతారు కొందరు దానికోసం పుడతారు కొందరు ఇతను మాత్రం రాక్షసుడు అయ్యేందుకు అవకాశమే లేదు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాడు రామకథను ఇంత చక్కగా గాహనం చేస్తూ ఉన్నాడని నాయన నువ్వు ఎవరు అనంటే వానరోహం మహాభాగే ఆ వానరోహం దూతా రామస్య ధీమహి కాబట్టి నేను రాముడి యొక్క దూతను రాముడి యొక్క దూతను కాబట్టి ఇది దూత రక్షణం కాబట్టి ఏ విధంగా పోయిన పని సాధించుకొని రావాలి ఇది జ్ఞానం ఇది జ్ఞానం మళ్ళీ కాబట్టి రావణాసురు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడాలను అదంతా మాట్లాడి చేయవలసిందంతా చేసి లాస్ట్లో చేసేసి వచ్చాడు చూసి రమ్మంటే ఏదో చేసి వచ్చాడు దూత కాబట్టి ఆ దూతలో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా పరమేశ్వరుడు యొక్క జ్ఞానమే కాబట్టి ఆంజనేయ స్వామి దూతగా వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ దూతగా వెళ్ళాడు ఈయన వెళ్ళాడు కదా మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇంట్లో చేరడిపోయి కాబట్టి జ్ఞానం కలిగిన వాడు దూత జ్ఞానం లేనివాడు దూత కాదు అందుకని ఏదన్నా లిటికేషన్ వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం ఎవరిని పంపిస్తూ అవుతుందా ఈ పని ఎవరు జ్ఞానవంతుడా లేకపోతే అంత కన్ఫ్యూజ్ చేసుకుని వస్తాడా అందుకే దూత ఉండాలా జ్ఞానవంతుడై ఉండాలి ఈ జ్ఞానం ఏమిటి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానమే అటువంటివాడు మేలు చేసేటువంటి వాడు మనకు హితం చేసేటువంటి వాడు ఇప్పుడు ఎవరు చెప్పండి దూత ఆంజనేయుడు అందిస్తున్నా ఇప్పుడు చెప్పండి దూత ఎవరో గురుహు అది ఆడ దూత ఎవరో కాదు ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానం వేదమైందో ఇప్పుడు అక్కడి నుంచే వస్తూ ఉంది కాబట్టి గురుహు ఎవరో అతడు మనకు మేలు చేసేటువంటి వాడు ఎందుకనే తెలుసా ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటాడు గనక కాబట్టి అగ్నిం దూతం వృణీమహే వేదంలో అగ్నిం దూతం వృణీమహే ఇప్పుడు అగ్ని ఉంది అగ్నిలో మనం హవిసి వేశం అనుకోండి ఇప్పుడు ఇంద్రుడి పోవాలని వేశామనుకోండి ఇంద్రుడు పోతదా లేదా పోకపోతే ఎందుకు యాగం చేశాము వరుణాయ స్వాహ అన్నాం అనుకోండి వరుణుడికి సమర్పించాం ఇది పోతదా లేదా పోతుంది ఎందుకో తెలుసా అగ్నిదేవుడు తీసుకెళ్లిస్తాడు అందువల్ల ఆయన దూత అగ్నిం దూతం వృణీమహే అంటాం అగ్నిం ఎందుకంటే తీసుకుపోవాలా దూత తీసుకుపోయేవాడు అగ్నిం దూతం వృణీమహే చూసారా కాబట్టి అగ్ని దూతస్వరూపంలో ఉండిపోతూ ఉన్నాడు అగ్నిం అగ్ని దేవానాం దూత ఆసీత్ దేవానాం దూత అగ్ని కాబట్టి దేవతలకు ఎవరికి మనం ఏమి సమర్పించినా తీసుకెళ్లేటువంటి వాడు అగ్ని ఎందుకని దేవతల పైన వాడు పైన వాడు మోసపోయాడు అగ్ని ఎట్లా తెలియదు స్వామి మోసకుపోతాడని ఏమి లేదు ఇంటిపైన ఎవడైనా మన ఇంట్లో ఉండి ఖాళీ ఉంటే వాడిని పంపిస్తానంటే అగ్ని దేవుడు తప్ప ఇంకో మార్గమే లేదు ఇప్పుడు నేను ఖాళీ అన్న అనుకోండి ఇప్పుడు పైనంటాడు పై పోస్టంలో ఖాళీ చేయడు ఖాళీ చేయడు డబ్బులు ఇవ్వడా అదేమంటే కోర్టు బొమ్మంటాడు అప్పుడు ఏం చేయాలని తెలుసా ఆఫీసుకు పోయేటప్పుడు పొయ్యిలో మిరపకాయలు వేసి వెళ్ళిపోవాలి అంతే రెండు రోజులకు వాడే ఖాళీ చేసేస్తాడు ఎందుకని ఈ కారు తట్టుకోలేడు మనం వెళ్లేస్తాం ఓకే ఈ లోపల ఇదంతా పోతుంది అయితే ఆ పైనుండేవాడికి ఈ మిరపకాయలు కారు ఎవరండి ఇంత ఘోరమైనటువంటి దాన్ని అందించేదంటే అగ్ని పొయ్యిలో లేస్తాం అందిస్తాడు దీన్ని బట్టి అర్థమైంది కదా పైనుండేవాడికి ఎట్లా అగ్నిదేవుడు తీసుకపోతాడు కాబట్టి ఆయన దూత కాబట్టి ఉండేటువంటి వాడు నమో నిషుధి మతేచ కాబట్టి అంబుల పది ఇషుది తెలుసుకున్నారు ఇంత ముందు కాబట్టి ఖడ్గమగలిగినటువంటి వాడు శాంగు పురుషోత్తమార్ంగధన్వా ఇప్పుడు శారంగమైనటువంటి ధనువు కలిగినటువంటి వాడు ఎవరు పురుష పురుషోత్తమ శ్రీమతి రామాయణంలో ఇవన్నీ కాబట్టి శారంగ ధన్వా ఇప్పుడు శారంగమైనటువంటి ధనువు మన పరమేశ్వరుడికి పినాకం ధనువు పినాకం ధనువు కాబట్టి అజిత ఆయన ఎవరు ఓడించలేరు ఖడ్గద్రుక్ సరే నిషంగిని ఖడ్గద్రుక్ ఖడ్గాన్ని ధరించుండేటువంటి వాడు దేనికి ఖడ్గం భక్త రక్షణార్థం ఆయుధం దుష్ట శిక్షణార్థం భక్త రక్షణార్థం కాబట్టి మనల్ని ఉద్ధరించడం కోసంగా పరమాత్మ మన శత్రువులు ఎవరైతే ఉండారో ఈ కామక్రోధాది శత్రువులు వాళ్ళని అంతం చేసి మనల్ని రక్షించడం కోసంగా ఖడ్గానే ధరించిన్నాడు అమృపది కూడా ఆయన దగ్గర ఉంది ఎన్ని బాణాలైనా కావాలంటే ఉన్నాయి వాటిని ప్రయోగించి మనల్ని రక్షిస్తాడు నెక్స్ట్ నమస్తీక్ష్ణ ఈశవే ఈ ఏది బాణాలు శరములు కాబట్టి తీక్ష్ణమైనటువంటి బాణములు కలిగినటువంటి వాడు అనేకమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి వాడు ఎందుకో తెలుసా ఈయన దగ్గర ఎందుకని మనల్ని యుద్ధంలో గెలిపించేటువంటి వాడు గనక ఆయుధాలు చాలా ఉన్నాయనే అర్థం అమృపది ఉందని అర్థం కాబట్టి ఈ సంసారం అనేటువంటి ఈ జీవన పోరాటంలో ఈ యుద్ధంలో గెలిపించాలంటే ఆయన దగ్గర ఆయుధాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో మహావాక్యాలున్నాయి ఎన్నో ధర్మవాక్యాలున్నాయి శాస్త్రంలో ఉన్న ఆ మహావాక్యాలు ధర్మవాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఆయుధాలు ఎందుకని మీద దాడి చేయడానికి నమ స్వాయుధాయ చ సుధన్వ నేచ స్వ ఆయుధాయచ ఆయుధాయ ఆయుధములు ఓకే కానీ స్వ అనేది పడినప్పుడు స్వ అంటే మంగళకరమైంది అని అర్థం కాబట్టి మంగళకరమైనటువంటి ఆయుధాలు కలిగిన వాడు త్రిశూలం ఉంది పరమేశ్వరుడు దగ్గర అది మంగళకరమైనటువంటి త్రిశూలం సరేనా అట్లాగే సుధన్వనేచన్వనేచ కానీ సుధన్వనేచ కాబట్టి మంగళకరమైనటువంటి దలుసు కలిగినటువంటి వాడు అంటే ఆయుధాలు వృధా పోవు అది తమాషా మంగళకరమైంది అంటే దేనికోసమైతే ప్రయోగింపబడతాయో అవి అక్కడి నుంచి వృధా అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి మనల్ని ఎప్పుడైతే రక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉండాడో మంగళకరమైనటువంటి ఆయుధాలు మంగళకరమైనటువంటి ధనుస్సు ఇవి ధరించి ఉండాడో అటువంటి వాడి వల్ల మనం రక్షింపబడతాం మన జీవితం కూడాను మంగళకరం అవుతుందే గాని దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేదు నెక్స్ట్ నమశ్రుత్యాయచ శ్రుత్యుడు ృత్యుడు అంటే చిన్న గలీలో పోయేవాడు గలీ అంటే ఒక కాలి నడక బండి కూడా పోదు రిక్షా పోదు ఆటో అసలు లేదు కేవలం ఖాళీదారి అంటాం చూచారా పూర్వం ఖాళీదారి అంటే ఖాళీ మనం నడిచిపోయేది అంతే చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి ఆ గల్లీస్లో నడిచిపోతూ ఉంటాం సరేనా ఆ రూపంలో ఉండేవాడు ఆ దారి రూపంలో ఉండేటువంటి వాడు చాలా అందమైనటువంటి మాట నమశ్రుత్యాయ నమత్యాయ అట్లాగే పథ్యాయ పథ్యాయ అంటే రథాది సంచారయోగ్య కారులు గీర్లు రథాలు గిదాలు పోవడానికి సంచరించడానికి ఏదైతే ఆ సంచారయోగ్యంగా ఉందో అటువంటిది పందా తత్రస్మై కాబట్టి ఇది పథ్య అంటే అంటే రాజమార్గం కాలిబాటలో రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం రాజమార్గంలో రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం అబ్బా వైద్యేంటి స్వామీజీ అని అంటే ఖాళీదారిలో కదా పోతాడు నువ్వు ఏకాకివిగా ఏకాకీయత చిత్తాత్మా కాబట్టి ఒంటరిగా కూర్చొని పరమేశ్వరుని ధ్యానిస్తే సరేనా ఆ భక్తుని రూపంలో ఉండి ఉద్ధరించేటువంటి వాడు తాను ఒక్కటే అట్లా కాదు స్వామీజీ మాకు మైక్ ఉండాలా హార్మోనియం ఉండాలా సత్సంగం ఉండాలా మెంబర్స్ అంతా ఉండాలా చదివేవాళ్ళు ఉండాలా పాడేవాళ్ళు ఉండాలి పోట్లాడేవాళ్ళు ఉండాలంటే అది రాజమార్గం అర్థమైందే అనేక మంది భక్తులతో కలిసి అందుకని యాత్ర అన్నారు యాత్ర ఒక్కడబోడు పది మంది కలిసిపోతారు చదువు రాడానికి అందువల్ల కాబట్టి ఈ చూడండి ఎంత చక్కగా ఉందో కాబట్టి నువ్వు ఒంటరిగా కూర్చొని చేసుకున్నావు అనుకో ఖాళీదారి అది సరేనా మరి పది మందితో కలిసిపోయినావనుకో పది మందితో కలిసి పోవాలంటే రథసంచార యోగ్యహ కాబట్టి రథాలు ఎట్లాగైతే పోతాయి అంత ప్లేస్ కావాలి అంటే ఏదో చిన్న నీ ఇంట్లో నువ్వు కూర్చొని పోతా ఓం నమశివాయ నమ శివాయ అది కాళిదారి గల్లీ నువ్వే ఇంకో ఊరు కూడా ఇప్పుడు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నావు కాళిదారి అట్లా కాకుండా అందరం కలిసి నామ సంకీర్తనం నాలుగు గంటలు లేచే నిద్రపోని కూడా పోతాను వీధుల్లో ఇది పత్యాయచ ఈ రూపంలో ఉండేవాడు తానే ఆ రూపంలో ఉండేవాడు ఎందుకని మార్గం ఎప్పుడైతే తాను అయ్యాడో అండర్స్టాండ్ పోయి మార్గం ఎప్పుడైతే తాను అయ్యాడో గమ్యం కూడా తానే ఎందుకని మార్గమే గమ్యానికి తీసుకెళ్లేది మార్గము చక్కని రాజమార్గము త్యాగరాజం అని అది కూడా అదే పత్యాయచ రాజమార్గం లేదనన్న నేను ఒంటరిగా ఉంటానండి నాది ఏదో చేసుకుంటాను ఏకాంత భక్తి ఏకాంత వ్యక్తి అది కూడా పర్లేదు నీకు నువ్వుగా చేసుకునేటువంటిది వివిత సేవి లసి వివిక్త సేవి నిర్జన ప్రదేశంలో ఒక్కడే కూర్చొని ఉండేటువంటి వాడు ఖాళీదారి కాబట్టి నీ ఒక్కడిగా కూర్చొని పరమేశ్వరుడిని ప్రార్థించినా నీకు ఉంటాడు పది మందితో కలిసి ప్రార్థించినా నీ ఉంటాడు ఓకే ఆ అన్ని రెండు రూపాయలు కూడాను ఉండేటువంటి వాడు